స్వయం పరమ స్ఫుర పరమపూర్ణం ఇప్పుడు ఆ నేను అనేటువంటి ఆ లోపల ఫీల్ ఏదైతే ఉందో ఎక్కడ ఆ నేననేది ఫీల్ అవుతున్నారు ఆలోచించింది ఆ నేననేది ఒక భావన అసంతే ఆ భావనని మనం ఒకసారి చూస్తే తెలుస్తుంది ఆ భావనని చూడాలంటే ఏం చేయాలంటే ముందు ఒక వస్తువుని చూడండి ఒక గులాబీ పువ్వుని చూడండి గులాబీ పువ్వు మీకు ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడే నేను కూడా కనిపిస్తుంటాడు చూసేవాడు అక్కడే ఉంటాడు చూడబడేది ఉంటుంది ఇప్పుడు పాఠం జరుగుతుందనుకోండి వినేవాళ్ళు ఎక్కడున్నారు చెప్పేవాడు ఎవరు కూడా ఉంటారు నేను చెప్పాలా వినేవాళ్ళందరూ ఎక్కడ కూర్చో ఉన్నారు చెప్పేవాళ్ళు ఎదురుకుంటే కూర్చో ఉన్నారు అలాగని నేను ఎక్కడున్నాడు చూసేవాడు ఎక్కడున్నాడు చూడబడేదాని దగ్గరే ఉన్నాడు ఇప్పుడు ఆ నేనుని మీరు గుర్తించాలంటే ఏం అక్కర్లేదు సింపుల్ టెక్నిక్ ఏదైనా ఒక పువ్వు అనుకోండి గులాబీ పువ్వు అనుకోండి ఒక గులాబీ పువ్వును అనుకుని చూడండి మీ గులాబీ పువ్వు కనిపిస్తుంది కదా అది చూడబడే దృశ్యం గులాబీ పువ్వుని మీరు ఎవరైతే అప్రిషియేట్ చేస్తున్నారో ఏ సబ్స్టెన్స్ అయితే ఆ గులాబీ పువ్వును అప్రిషియేట్ చేస్తుందో దట్ ఈజ్ ఐ అది నేను కాబట్టి కళ్ళు మూసుకున్నప్పుడు ఎక్కడైతే దృశ్యం ఉందో అక్కడే దృక్కుంటుంది ఎక్కడైతే దృశ్యం ఉందో అక్కడే దృక్కుంటుంది ఇప్పుడు మనం ఏం చేయాలి ఆ దృశ్యాన్ని పడేయండి ద్రిక్కుని పట్టుకోండి మీడు ఎక్కడి నుంచి పుడుతున్నాడు ఈ నేను ఆ నేను అనేది మీరు చూస్తే వాడు ఎక్కడి నుంచి పుడుతున్నాడు వాడెక్కడ పడిపోతున్నాడు हृदय कुहर मध्ये कवल ब्रह्म अहम अहमति साक्षात् आत्मेण भाति रमण महर्षि की चार इन श्लोकमेंट उपनिषमंत्र वाड़ पुटेद हृदय कुहर ्रह्म चैतन्यमें शा शिव अद्वैत चतुर्दे स आत्मा सविज्ञ ना तलंप तेवकते मूलमे तलंप लेस्ते मूल तलंम तंप रूपा पी मिग दृश्या पट्कटे దృశ్యాన్ని పట్టుకుని శరీరం అంతా తన శక్తిని వ్యాపించేస్తుంది అందుకని చూడండి శరీరానికి జడమది అని శక్తి లేదు జడమిది మ్యాటర్ ఇది ఒక కొయ్యం ముద్ద ముద్ద ఎలాంటిది ఇది అంతే కానీ మనిషి నడిచిపోతూ ఉంటే చిటికను వీళ్ళు నిప్పుకున్న వాడు వెంటనే రెస్పాండ్ అవుతాడు అంత దిస్ ఎంటైర్ బాడీ డెడ్ మ్యాటర్ బికమ్ ఎందుకు ఇందుకు ఇది ఇంత చేతనవంతమవుతుంది బికాస్ ఆ నేను అనేవాడు లేచి అంతటా వ్యాపించేస్తాడు వాడు ఎలాగైతే పొయ్యి వెలిగించి పాత్ర పెట్టామనుకోండి నిప్పు వెలిగించి పాత్ర పెట్టామనుకోండి ఆ వేడి ఎలాగైతే పాత్రనంతా వ్యాపించేస్తుందో మీరు పాత్రను ఎక్కడ ముట్టుకున్నా వేడిగా ఉంటుంది కానీ అసలు ఈ పాత్రంతా వేడవ్వడానికి కారణం ఎక్కడుంది కింద కింద నిప్పుంది అలాగే ఈ శరీరమంతా చేతనవంతం అవ్వడానికి ఆ చైతన్యం లోపలుంది బాస్ ఆ చైతన్యత వల్లనే శరీరమంతా చేతనంగా వ్యాపించేస్తుంది శరీరం జడమిది ఎంత చేతనం అయిపోతుంది నిద్రపోయేటప్పుడు కొయ్య ముద్దులా ఉంటాడు చచ్చిపోతే ఇంకా అసలు కట్టే కానీ మేలుకున్నారంటే వాడు ఎంత కళ్ళు ఎంత లైవ్ అండి లైఫ్ కదా ముక్కు కానీ కళ్ళు కానీ చెవులు కానీ యూనిటీదంతా ఇంత లైఫ్ వచ్చేసింది ఎలా వై డెడ్ మ్యాటర్ యూస్ బిహేవింగ్ లైక్ సెన్షియట్ అసలు నిజంగా ఇదింతలా ప్రవర్తించేటప్పుడు ఏమైపోతుందో తెలుసండి ఇక్కడ మాయ అంటే ఏదో కాదండి మాయా ఇప్పుడు శరీరమే చైతన్యము అసలు ఆత్మ లేదు శరీరమే ఉందనుకుంటాం మనం శరీరమే సత్యం అదే ఆత్మ అంటాడు ఏం లేదండి శరీరమే అనిపిస్తుంది కారణం మాయా అజ్ఞానం అందుకని ఇక్కడంటారు అహమి నాషాజీ అహం అహంతయా స్ఫురతి హృత్స్వయం పరమపూర్ణ సత్ ఆ నేను అనే మూల తలంపు ఏదైతే ఉందో ఆ తలంపు పడిపోవాలి అనంటే అసలు ఆ తలంపు లేచిన తర్వాత ఏమేం జరుగుతుంది ఏమేం చేసే శరీరాన్ని ఎలా వాడుకుంటుంది ఎలా వాడుకుని మనల్ని ఎక్కడ తీసుకెళ్లి తగలెడుతుంది అసలు మనం ఎక్కడెక్కడ తగులుకుని ఉన్నాం అసలు ఏమేం చేస్తున్నాం వీటి గురించి ఆలోచిస్తే ఇదొక పెద్ద విచారణ పెద్ద విచారణ ఈ మూల తలంపు అనేదైతే అంటున్నాము అంటే మూలము ప్లస్ తలంపు అది మూలంగా ఉన్నప్పుడు మూలమై ఉన్నప్పుడు తలంపు లేదు ఇంకా తలంపు యొక్క భావం లేదు తలంపు లేదు తలంపు ఉనికి ఉండదు అది మనకు నిద్రలో స్వానుభవ వేద్యం ఇది ఆ తలంపు ఏం చేస్తే అన్నిటినీ గుర్తించడం మొదలు ఇది నాది అది నేను ఇది నాది ఇది నేనని आफ ई दाज दिमिटेष अंत नावते तंप रूप में वो तलंपर परछिम परछिम एम जो अ तंपून आलू अभी चतन अंशम మూలమేంటి చైతన్యం నేను అనే తలంపు జడం మూలం ఏదైతే ఉందో అది చైతన్యం నిద్రలో తలంపు లేదు నేను చేతన స్ఫూర్తితో ఉన్నాను అందుకనే లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తెగిన లోకంబగు పెంచీకటికిన్ అవ్వల ఎవ్వండు నేకాకృతిమై వెలుగొంది అన్నాడు అంటే నేను నేనుగా ఉన్నప్పుడు అంటే ఏ తలంపు ఆధారం లేకుండా నేను నేనుగా వ్యక్తమవుతున్నప్పుడు నేను చైతన్యమే కానీ తలంపు కనుక కలిగినప్పుడు తలంపు జడం కదా మరి అది ఎలా చేతనం అయిపోతుంది అది కదులుతుంది తలంపు నేను అనేది కదులుతుంది పడిపోతుంది లేస్తుంది పడుకున్నప్పుడు పడిపోతుంది మేలుకున్నప్పుడు లేస్తుంది మళ్లీ ఈ సుఖ దుఃఖాలు చూస్తూ ఎన్ని చేస్తుంది ఈ కదలికలన్నీ ఆ తలంపుకి ఎలా వచ్చాయి బాగా చూడండి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది పేపరు ఇలా పెట్టి సూర్యుడిని మనం ఇలా పెట్టామనుకోండి సూర్యుడికి ఎదురకుండా పేపర్ పెడితే కాలదు ఏం జరుగుతుందంటే ఆ సూర్యుడికి పేపర్కి మధ్య ఒక భూతబ్దం పెట్టామనుకోండి ఇలాగా ఏం జరుగుతుంది అక్కడ స్వీకరించి భూతద్ధం కేంద్రీకరణం చేసుకుని కాగితాన్ని కాల్చగలిగే శక్తి వస్తుంది అలాగనే శరీరం జడం చైతన్యమైనటువంటిది తత్వం ఆత్మ సర్వవ్యాపకమై ఉంది కానీ దాన్ని ఎలా స్వీకరిస్తుందని అంటే మనస్సు ఆ చైతన్యానికి ఒక భావుకతనిస్తుంది ఒక తలంపు నిస్తుంది ఆ తలంపు ఏర్పడుతుంది నేను అనేది ఆ తలంపు అన్నిటినీ కాల్చేస్తూ పోతూ ఉంటుంది ఇప్పుడు నేను అనేది లేచిన తర్వాత ఏం జరుగుతుంది ఫస్ట్ అంటే ముందు మనం కళ్ళు తెరవం లేని మన అనుభవం చూడండి మనం కళ్ళు తెరవం లోపల నేననేవాడు మేలుకుని ముందు అన్నిటినీ గుర్తించడం మొదలు పెడతాడు తనది తనది తనది తనది గుర్తిస్తాడు మెల్లగా ఆ నేననేటువంటి తలంపు ఆ చేతనత్వాన్ని తీసుకుని శరీరమంతా వ్యాపించడం మొదలు అప్పుడు మెల్లగా శరీరంలో కదలికలు ఒక్కసారిగా వాడు నేననేవాడు లేవగానే శరీరం లేచి ఉలిక్కిపడి కూర్చోదు ఆ నేననే తలంపు మేలుకున్న తర్వాత ఆ మూల తలంపు మేలుకున్న తర్వాత అన్ని తలంపుల్ని గుర్తించడం మొదలు పెడుతుంది గుర్తించి అన్నిట్లో తనను వ్యాపింపజేసుకుంటుంది అంతటా వ్యాపిస్తుంది శరీరమంతా వ్యాపించేస్తుంది మొత్తం శరీరంలో ఇప్పుడు మెల్లగా ఈ జడం అంతవరకు మొద్దులా పడినటువంటి జడం మెల్లగా చేతులు అవయాలని కదులుతాయి మల్లగా లేస్తా ఇంక ఇది చైతన్యం అయిపోతుంది ఇంక ఇది జడంగా అనుకోలేం మనం అనుకుంటాం ఇప్పుడు చూడండి ఎంత ఇదిగా ఉందో ఎంత యాక్టివ్గా ఇంత చేతనత ఇంత కాన్షియస్నెస్ ఇంత ఇంత సెన్షియంట్ గా ఉండగలుగుతుంది అంటే జడమైండ్ ఉంటుంది మళ్లీ రాత్రి పడుకున్నప్పుడు ఫ్యూజ్ పోయినటువంటి పడిపోతుంది అంటే ఏమనర్థం ఏదో దీంట్లో అంతా వ్యాపించేసి దీన్ని చలనం చేస్తుంది కలుపుతుంది మళ్లీ అది వెనక్కి వెళ్ళిపోగానే లాక్కోగానే ఇదిలా పడిపోతుంది కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏ చైతన్యమైతే నా స్వరూపమే భాషిస్తూ ఉందో దానికి నేను అనే ఒక తలంపు ఒక ఉపాధి కలిగింది ఎలా అంటే నీళ్లున్నాయి ప్రశాంతంగా ఉన్నాయి నీళ్లు దాంట్లో ఒక బుడగ కలిగిందనుకోండి ఆ బుడగ ఏంటది బుడగ ఏంటి ఎక్కడ ముట్టుకున్నా బుడగని ఏం పైన అంటే మళ్ళీ బుడగను పట్టుకొచ్చి పెట్టలేదు మనం అక్కడ ఉన్నటువంటి నీరే గాలి యొక్క స్పర్శతో ఇలా తయారైంది ఆ నీరే ఇలా ఉన్న నీరే ఇలా తయారైంది బుడగల సముద్రంలో అలలు తయారవుతున్నాయ సముద్రంలో అంటే లోపల అవుతున్నాయా పైన అవుతున్నాయా సముద్రంలో ఏ నీరైతే ఉందో ఆ నీరే అలగా కనిపిస్తుందంటే అలకి సముద్రానికి ఏం తేడా సముద్రంలో ఉండేది నీరే అలలో ఉండేది మీరే నీరే కదలకుండా అలా ఉన్న ప్రదేశాన్ని సముద్రం అంటున్నాం ఇలాగా ఒక రూపం ధరించి అలా వస్తే అలా అంటున్నాం మీరు అలని దోశకులు పట్టుకుని గిన్నెలో పోయింది కదలకుండా అల రూపం రాకుండా నీళ్లు ఉంటాయి కదా ఆ పార్టికల్ని దోశకులు ఇలా తీసుకుని ఇంకో అదే నీళ్ళులో పోయింది రెండు ఏంటి బుడగ ఉన్నటువంటి నీళ్ళని ఇలా తీసుకు చాలా బుడగతో గిన్నెలో పోయింది బుడగ లేని నీరులా పట్టుకొచ్చిపోయింది రెండు ఏంటి ఇప్పుడు బుడగ పగిలిపోయిందనుకోండి ఏముంది బుడగ ఉందనుకోండి ఏముంది బుడగ పుట్టలేదనుకోండి ఏముంటుంది అలాగనే నేను అనే తలంపు నాకంటే వేరు కాదు నా నుండే కలిగింది బస్ ఒక నామరూపం నాకు తలంపు లేదు కానీ తలంపు ఒకటి కలిగింది ఆ తలంపు కలిగి ఏం చేస్తున్నది నేను అని ఐడెంటిఫికేషన్ కలుగుతుంది దానికి ఆ నేను అనేదానికి నామరూపాలు ఏం లేవు నిజంగా కానీ దానికో నామరూపాలు వచ్చింది దానికో గుణము క్రియ ఎవరి వచ్చావు ఎలాగనంటే శరీరంతో వ్యాపించిన తర్వాత వాడు పైకి లేస్తారు ఓహో నేను బ్రాహ్మణుణ్ణి ఉదయం లేవాలి లేచాను పళ్ళు తోముకుని స్నానం చేసి సంధ్యావందనం చేయాలి ఇదిగో నేను పలానా రైతుని పొలానికి వెళ్ళాలి పొళ్ళు దోముకుని ముందు పొలానికి వెళ్ళిపోవాలి స్నానం చేసి అంటే వాడు మేలుకున్న తర్వాత ఈ శరీరంతో సంబంధం ఏర్పరచుకుని తాదాత్మించింది వాడు ఎవరో గుర్తు తెచ్చుకుని ఆ క్రియల్లోకి వెళుతున్నాడు వాడు నేను బ్రాహ్మణుణ్ణి నేను క్షత్రియుణ్ణి నేను వైశ్యుణ్ణి నేను శూద్రుణ్ణి నేను కాపు నేను కమ్మ రెడ్డి ఇవన్నీ ఎప్పుడు మేలుకుని శరీరంతో తాదాత్మించింది కళ్ళు తెరిచి చూసిన తర్వాత ఇవన్నీ అసలు మేలుకోలేదనుకోండి ఏముంది అక్కడ విన్నుమే సరే ఇంకొకటి మేలుకున్న తర్వాత నేను మగ ఈ ఆడ అమ్మో ఈ భేదం ఈ రాడావిడ నేను పిల్లవాడు పెద్దవాడు ధనికుడు పేదవాడు పండితుడు పామరుడు ఇవన్నీ భౌతికమైనటువంటి భేదాలు అందుకనే దీన్ని దేహాభ్యాస తర్వాత ఈ శరీరానికి ఉండేటువంటివన్నీ మన మీద ఆరోపించుకుంటాం అసలు ఈ శరీరం ఒక తల్లి బ్రాహ్మణురాలు ఒక తండ్రి బ్రాహ్మణుడు వాళ్ళకి పుట్టింది ఈ మ్యాటర్ మీరు పుట్టలేదు నేను ఇందులో దూరనంతో నేను పొట్టలో ఉన్నానే కానీ నేను పుట్టలేదు కానీ ఈ శరీరంతో నేననేవాడు తాదాత్మ్యం చెందిన తర్వాత నేను బ్రాహ్మణుణ్ణి నేను వైశ్యుణ్ణి చెంది చూస్తున్నాడు అలాగని నేను స్త్రీ నేను పురుషుడు ఒక ఆటోలో వెళుతున్నారట ఒక ఆటోలో ట్రావెలర్స్ వెళుతున్నారు ఒక ఆవిడ కూర్చుని ఒక ఆయన తగలకుండా ఈ మూలకి జరిగిన కూర్చుంది ఆయన ఆ మూలకి జరిగే కూర్చున్న మధ్యలో ఒక అబ్బాయిని కూర్చోబెట్టిన మొత్తం మీద ఎవడో వచ్చాడు వాడు కూర్చోబెట్టున్నారు ఉన్నారు ఈ శరీర తాదాత్మ్యం ఉంది కదా నేను ఆడా ఉన్ని వాడు మగవాడు అది మధ్యలో పిల్లాడు ఉంటే బాగుంటుంది కూర్చోబెట్టినది అంతా బానే ఉంది యాక్సిడెంట్ అయి అందరు పడిపోయినారు ఇప్పుడు ఈ శరీరాలు ఈ శరీరం వచ్చి వీడి పడిపోయింది స్పృహలే దగ్గరికి ఈ శరీరాలు అయిన కొట్టుకుంటా మగ శరీరం కేటా అంటుందా ఎవడు ఎవడు మేలుకుని స్పృహలో ఉంటే ఇది ఆడా ఇది మగ అంటున్నాడు వాడు పడిపోతే ఈ శరీరాలే ఒకటి మీద ఒకటి పడున్నా ఏం లెక్క లేదండి లేచి ఇదంతా వ్యాపించి దీని పట్ల స్పృహ కలిగి నేను బ్రాహ్మణుణ్ణి నేను క్షత్రియుణ్ణి నేను వైశ్యుణ్ణి అనుకుంటాడు అంటే కులాన్ని ఆపాదించుకుంటాడు వర్ణాన్ని ఇక రెండోది లింగభేదం మీరు మగా అదాడా ఇకపోతే నేను తెల్లగా ఉన్నాను నలుపు అదిగో వాడు కొద్దిగా నల్లగా ఉన్నాడు కలస్ వర్ణభేదం పోతే నేను పొట్టిగా ఉన్నాను వరకు తీడవుగా ఉన్నాడు కృషోహం చూడండి నేను లావుగా ఉన్నాను ఒబేసి వచ్చింది ఎవరు శరీరంతో తాదాత్మ్యం చెంది నేను ఫ్లిమ్గా ఉన్నాను తాదాత్మ్యం శరీరంతో ఇదంతా నేను అనేది లేచి ఐడెంటిఫికేషన్ తాదాత్మ్యం చెందిన తర్వాత దేహంతో ఈ వికారాలు ఈ భావాలన్ని అధ్రాస ఎంత ఫీల్ అయిపోతామో దానికి కదా పోతే ఇది దేహ తాదాత్మ్యం ఇక రెండో తాదాత్మ్యం దేహాధ్యాస ఇక రెండో అధ్యాసం ఏంటంటే కళ్ళు కనబడట్లేదనుకోండి నేను గుడ్డివాణ్ణి కళ్ళు కనబడట్లేదంటే నేను బుడ్డివాడిని అవుతాను బుడ్డివాడు గుడ్డివాడిని అని చీకటి చీకటిని గుర్తిస్తుండే కళ్ళున్నవాడే చీకటిని కూడా గుర్తిస్తాడు అలాగని నేను గుడ్డివాడిని చూడండి అది కూడా ఇంద్రియాల అధ్యాస నేను కుంటివాణ్ణి నేను చెవిటివాణ్ణి నేను మోగ నోరు మాట్లాడకపోతే నేను మోగవాణ్ణి నా నోరు మూగబోయిందని చెప్పండి నేను మోగవాణ్ణి అంటాడు కళ్ళు చూడకపోతే నా కంటికి చూపు తగ్గిందని చెప్పం నా కళ్ళు చూడలేకపోతుందని చెప్పం నేను గుడ్డివాడిని అంటాను అసలు నేనుకి కంటికి సంబంధం లేదు ఎందుకని రాత్రి నిద్రలో అసలు ఆ నేరు సంబంధం లేకుండా ఈ శరీరాన్ని నిగిలిపోతుంది ఉదయం లేచిన తర తగిలించుకుంటుంది కానీ ఇది తనది కానప్పుడు ఈ అభ్యాసం ఎందుకు చేసుకుంటుంది తన మీద తన మీద ఎందుకు ఈ అభ్యాస ఈ శరీరం తనది కాదు ఎందుకని రాత్రి కట్ చేసి పడుకుంటున్నాం పక్కన పడేస్తున్నాం ఇది అభ్యాస దిస్ ఈజ్ కాల్డ్ సూపర్ ఇంటెన్షన్ అజ్ఞానం అక్కడే మమ మాయా దురత్యయా దయీ గుణమీ అదే మా అంటే ఏమి కాదు తనది కానిదాన్ని తన మీద ఆరోపించుకోవడం తనది అయ్యున్నదాన్ని మరిచిపోవడం అసలు నేను ఏదైతే అయ్యున్నానో అది నాకు తెలియట్లేదు నేను కాని వాటన్నిటిని నా మీద ఆరోపించుకుని బ్రతుకుతున్నాను మేలుకున్నప్పుడు ఇక చూడండి నేను గుడ్డివాణ్ణి నేను చెవితవాణ్ణి నేను మూగవాణ్ణి నేను కుంటివాణ్ణి అంటే ఈ శరీరానికి ఉండేటువంటి ధర్మాలన్నింటినీ ఇంద్రియ ధర్మాలని శరీర ధర్మాలని నా మీద అధ్యాసం ఇకపోతే ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తాం ఇంకొద్దిగా పైకి వెళ్తే మనస్సు నాకేంటేనండి ఇప్పుడు అస్సలు నేను బాగా దుఃఖంలో ఉన్నానండి నేను దుఃఖంలో ఉన్నానని అంటున్నాను నిజంగా దుఃఖమే నాకు ఉన్నట్లయితే ఇప్పుడు జీవితంలో మారమ్మను ఇంకా అలా ఏడుస్తుండడం ఈరోజు ఇప్పుడు దుఃఖం వచ్చింది మళ్ళీ పోతుంది సుఖం వస్తుంది మళ్ళీ సుఖం పోతుంది మళ్ళీ దుఃఖం వస్తుంది కాబట్టి సుఖం వస్తుంటుంది పోతుంది దుఃఖం వస్తుంది పోతుంది బట్ ఐ షుడ్ నాట్ బి థైన్ టైడ్ ఐ షుడ్ బి విట్నెస్ సార్ దట్స్ ఇట్ మేము దాన్ని కానీ మేము దాంట్లో ఇమిడిపోలేము ఇమిడిపోవడం వల్ల నేను దుఃఖంలో ఉన్నానండి మీరు ఇప్పుడు చాలా హాయిగా రిలీఫ్గా ఉందండి నాకు చూడండి ఈ హాయి కానీ ఈ దుఃఖం కానీ నా మీద అభ్యాస నేనే వేసుకున్నాను ఆవు నా కమి గుర్తించి ఇది నా భార్య అనేటువంటి గుర్తింపు ఉంటే లోపల భర్త కాబట్టి నేను భర్తను అయ్యానా నేను భర్త అవ్వలేదు అయిపోతే ఇంక నేను భర్తగానే ఉండిపోతాను తండ్రిగా అవ్వలేదు నేను కొడుకుగా అవ్వలేదు ఏదో ఒక్కటే అయిపోతాను నేను ఏది కాదు కాబట్టి బయట భార్య వచ్చినప్పుడు భర్తగా మాట్లాడుతున్నాను ఆవిడ వెళ్ళిపోగానే ఇంకో భర్త పడిపోతున్నాడు కొడుకుడుగానే ఏంట్రా మోర్ చేయట్లేదే సరిగ్గా చదువుకోవట్లేదు అంటాను అంటే అక్కడ కొడుకు రాగానే ఇక్కడ మళ్ళీ తండ్రిగా ప్రవర్తిస్తున్నాను అంటే నేను తండ్రిని అయిపోయానా నా నేను భార్య భర్తని కాను నేను తండ్రిని కాను నేను కొడుకుని కాను నేను గురువుని కాను నీ శిష్యుని కాను కాబట్టే గురువు అవ్వగలుగుతున్నాను ఇప్పుడు ఇక్కడ మీ అందరి ముందు కూర్చొని చెప్తున్నాను మా గురువు రాగానే అక్కడికి వెళ్ళే శిష్యులుగా రెండు నేను ఎలా చేయగలుగుతున్నాను రెండు నేను కాను కాబట్టే రెండు నటిస్తున్నాను అర్థమవుతున్నా మీకు इंकड़ी शिष्युन का इंका नीन शिष्युन अंटे इंकड़ी गुहर कुरिष्यु का बिष्युड़े गुहरा स्पंद बैठ गुह गिष्यु प्रवर्ति अंत देह उन्नी अद्यास आरोप चुस्क इंद्रि डिफेक्ट वेको मनोधर्मल वेक बुद्धि నాకున్న తెలివి అండి ఎలాంటిదో నేను చాలా తెలివిగలవాణ్ణి నేను తెలివిగల్లవాడిని అంటున్నాడు చూడండి ఇప్పుడు వీడి తెలివిని మనం పరిశీలించేస్తాం చాలా విషయాల్లో వీడికి తెలివింది తెలివి లేనితనం గురించి ప్రశ్న చేశామనుకోండి వీడికి అర్థం లేని విషయం ప్రశ్న చేశామనుకోండి వీడికి తెలియని దాని గురించి ప్రశ్న చేశాం ఇది నాకు తెలియలేదండి అంటే నేను అజ్ఞానిని విత్ రెఫరెన్స్ టు దిస్ ఐఆమ్ జ్ఞాని విత్ రెఫరెన్స్ టు దిస్ ఐ ఆమ్ అజ్ఞాని దీని పట్ల నా జ్ఞానం ఉంది నేను జ్ఞానిమి దీని పట్ల నాకు అజ్ఞానం ఉంది నేను అజ్ఞానిమి కాబట్టి ఈ జ్ఞాని అజ్ఞాని బుద్ధి యొక్క ధర్మాలను ఆరోపణ చేసుకుంటున్నాం బాగా చూడండి అంటే దేహం యొక్క ధర్మాలు ఇంద్రియాల యొక్క ధర్మాలు మనోధర్మాలు బుద్ధి యొక్క ధర్మాలు వీటన్నిటినీ నా మీద ఆరోపించుకుంటున్నాం ప్రవర్తిస్తున్నాం ఎంత నాటకం కాబట్టే రాత్రి అయ్యేటప్పుడు ఏం చేసినా అన్ని పక్కన పాడి ఒక్క పన్ను తనేసి మన వాటికి మనం హాయిగా ఉంటున్నాం అందుకనే అన్నమయ్య కూడా చాలా అద్భుతంగా ఒక కీర్తన ఆయన రచిస్తాడు నానాటి బ్రతుకున్న మా అబ్బాయి చచ్చిపోతానండి ఒకప్పుడు అంటారు ఎవరన్నా కానీ ఎవడనడం కానీ సత్యం కానే దాని ఒప్పుకోం అది సమస్య మా అబ్బాయి పుట్టాడని పండగ చేసుకుంటూ అందరికీ చెప్పుకుంటాం మా ఒకప్పుడు ఎవరైనా కానీ అన్నమ్మయ్య అంటాడు పుట్టడాన్ని నిజం అనుకుంటే వెంటనే చచ్చిపోతాడు నన్ను ఒక ఆయన అడిగారు ఏంటంటే చనిపోయిన వాళ్ళు బతుకున్న వాళ్ళు అన్నాడు ఒక ఆయన అన్నాడు చనిపోయిన వాళ్ళు బతుకున్న వాళ్లు అంతే ప్రపంచం అన్నాడు ఆయన మేము చిన్నది మార్పు చేసుకోమన్నాను బతుకున్న వాళ్ళు అనే పదం కరెక్ట్ గా ఏ అన్నాడు చనిపోయిన వాళ్లు చావడానికి సిద్దంగా ఉన్నవాళ్ళని చెప్పమన్నాను చనిపోయిన వాళ్ళు అయిపోయింది గతా మనమందరం ఎవరు టికెట్ రిజర్వ్ చేసుకున్నాం ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుందో తెలియదు వెయిటింగ్ లిస్టులు ఆర్ఏసీలు అన్ని లైన్ ఉన్నాయి వెళ్ళి కన్ఫర్మ్ అయిపోతే తెలియదు గతాసు బతుకున్న వాళ్ళు అంటే మనకు ఒక భ్రమ వస్తుంది మనం ఇంకా బతికే ఉండిపోతాం శాశ్వతంగా అని కాబట్టి ఏంటి చనిపోయిన వాళ్ళు చావుకు సిద్ధంగా ఉన్నవాళ్ళు సింపుల్ అప్పుడు ఏమవుతాం ప్రిపేర్ అవుతాం ఓహో ఇది ఎప్పుడు మనకు వెయిటింగ్ లిస్ట్ వస్తుందో వెయిటింగ్ లిస్ట్ ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుందో తెలియపు అందరికీ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాం టికెట్ తీసేసుకున్నాం అందులో అనుమానం ఏమందా చెప్పండి అను అనుమా అబ్బాయి మాకే అబ్బే మేము మాకే ఇంకా టికెట్ ఏంటి తీసుకోలేదు నేను డబ్బు కట్టలే టికెట్ది చెప్పండి ఎవరన్నా టికెట్ వచ్చేస్తుంది ఇష్యూ అయిపోయింది బట్ అది వెయిటింగ్ లిస్ట్లో ఉందనమాట ఎప్పుడు ఎప్పుడు పెన్ను చుక్కలా పెడతాడో తెలియ ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుంది తెలియదు ఆ కన్ఫర్మ్ అయినప్పుడు వీడు వెళ్ళిపోతండి నుంచి ఎక్కడికైనా ఊరు వెళ్ళేటప్పుడు తట్టపుట్ట పెద్దకుని జాతీయ తాళాలో జాగ్రత్త చేసుకో పిల్లలు బాగా చూసుకో డబ్బులు అక్కడే పెట్టాము ఏటీఎం లో తీసుకో లేకపోతే ఫోన్ చేయి అది చేయి అన్ని చెప్పిస్తాం కానీ ఆఖరి ప్రయాణానికి ఎవడు ఏం చెబుతున్నా లోపలికి ఎక్కదు మనం ఏమైనా చెప్పాలనుకున్నా కుదరదు కట్ ఆల్ లైన్స్ ఇన్ దిస్ రూట్ ఆర్ బిజీ మనిషి ఉంటాడు చూడండి చనిపోయే స్థితిలో మనిషి ఉంటాడు వాడికి కళ్ళు చరుచుంటే కానీ మనం కనపడి కానీ పురుగులు పురుగులు పురుగులు పురుగులు కనిపిస్తుంటే ఏం వినపడదు ఏ అసలు వాసులు ఆగిపోతాయి ఇంద్రియాలన్నీ క్షీణించిపోతాయి మొత్తాన్ని ప్రాణాలన్నీ చల్లబడిపోతూ ఉంటుంది మొత్తం అంత చమకే శరీరం అయిపోతుంది మెల్లగా కట్టిపోతుంది ప్రాణం ఆగిపోతుంది ఆ ప్రాణం